సోదు మేసుప్రహ పరిశుభ్ర దేవ నీతి మంత్ర మహోనంతర శక్తి మంత్ర అబ్రహం సాకుల గొప్ప దేవ శక్తి మంత్ర ఇజ్రాయన పరిశుభ్ర దేవ నీతిమంత్ర ఈ దినమంతా కాచి కాపాడి ఈ దినం ఈ దినమంతా ప్రేరులో గడుతున్నాం మీరే మాతో రాని మీ జ్ఞానం నింపి నాదే మీ ఆత్మ ధర నడిపించండి నూతన విషేకం నూతన శక్తి బలం దయచేయండి రాని బిడ్డలు నడిపించి ఆటగిదారులు కాల్చి పాట ధర వాక్యం ధర మా ప్రవర్తనతో మీకు అధికారం ఇస్తున్నాం పాపం అంతా రక్షకులిగా ప్రభువు నా స్నేహితులి నా జీవితాలు మంచి కనపరచు సాయం చేయ ప్రభు నీకోసమే జీవింప సాయం చేయికోసమే జీవింపేసు మరణ నుంచి తిరిగిలే చిడైనా పాపం అంతా రండి నా రక్షకులుగా ప్రభు నాత్మహితులుగా నా జీవితాలు ప్రభు నీకోసమే పామెహోబీ కాకు కొలతలేదు ఏ హో దేవుడు మంచికా పరినాధ స్థుతి ఆరాధనాకే ఆరాధన ఓ ఆరాధ స్ధనా నా మంచి కా పరిణాకు ఏమి లేదు ఏ హో వా దేవుడు నా మంచిక పరిణాకు కొలతలేదు పాచికలోనూ పరుండ చేసే నన్ను పోషించును శాంతి జలములచంతనడి దాహముతీ చును పచికలోను పరుండ చేసి నన్ను పోషించును శాంతి జలముల జంతనడిపి దాహముతీ చును ీనా బట్టి మార్గములో నన్ను నడిపించును నీనామ బట్టి నీతి మార్గములో నన్ను నడిపించును ఆరాధనా ఓ ఆరాధనా స్థుతి ఆరాధనా నీకే ఆరాధనా ఓ ఆరాధనా స్తు శత్రువులయటా నాకు జనము సీద పరచితి వీనా అంటియు అభిషేకం చేసి వీ శత్రువుల దుటా నాకు భోజనమూర్తి గితివీతున్నాయు అభిషేకం చేసి నే వ్రతకు దీనములు కృపాల నవన్ే వచ్చును చిరకాళము ఏహో వా మందిరంలోని వాసం చేసేదాను ఆరాధనా ఓ ఆరాధనా స్థుతి ఆరాధనాకే ఆరాధనా ఓ ఆరాధనా స్తు ఆరాధనానికి నాదొక్క దినములో నన్ను చూచువాడము ఎల్లోని వేణయ్యా పిల్లచిన తోడునే నా చెంత చేరి బలపరచు ఎబినే జరా నా దుఃఖ దినములో నను చూచువాడవు ఎల్లో వేణయ్యా పిల్లచిన తోడునే నా చెంత చేరి బలపరచు ఎబినే ఉంట రీగా ఉన్న పూడునాడు ఏ మనీవే ఉంటా గుడు తోడు నడుచే ఏ మనీవే ఆరాధనా ఓ ఆరాధనా స్తృతి ఆరాధనా నీకే ఆరాధనా ధనా స్థుతి ఆరాధనా ఏవా నా మంచరి కోదు ఏవా దేవుడు మంచికా పరిణాత లేదు ఆరాధనా ధడాస్తు ఆరాధనా ఆరాధనా ఓ ఆరాధనాస్తు ఆరాధనా అల్లి ప్రైజ్ లాడ్ బ్రదర్ ప్రైజ్ సిస్టర్ రావణ్ బ్రదర్ పారండి బ్రదర్ పారగలుగుతార రావణ్ బ్రదర్ అంత్యదీన మందు దూత చుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకున్న పేర్లు పిలిచి చుండగా నేను కూడా చేరి అందు నచ్చట నిత్యవాసరంబు తెల్లవారగా రక్ష నందుకున్న వారి పేర్లు పిల్చు చుండగా నేను కూర చేరి నచ్చట నేను నేను నేను కూర చేరి నచ్చట క్రీస్తు నందు మృతులైన వారు లేచి క్రీస్తుతో పాలు పొందినట్టు యుదయంబునూ భక్తులార కూడి రండి అంచు బిల్చుచుండగా నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నచ్చటన్ కానయసు సేవ ప్రత్యహంబు చేయుచుండిని క్రీస్తు సద్భుతంబు ప్రేమ చాటుచున్ను కృపనొందు వారి పేర్లు ఏసు పిల్చుచుండగా నేను కూడా చేరియు నచ్చటను నేను కూడా చేరి నేను కూడా చేరి నేను కూడా నేను కూడా చేరే నచ్చటం అంత్యదీనందు దూతబూర నోదు చుండగా నిత్యవాసరంగు తెల్లవారగా నేను కూడా చెరియ రచట నేను కూడా చెరియో నేను కూడా చెర నేను కూడా చెరియ నేను కూడా చేరి రచటో చే పల్లే థ్యాంక్ యూ శ్రావణ్ బ్రదర్ మనోజ్ బ్రదర్ మీరు కూడా ఒక పాట పాడండి బ్రదర్ హలో మనోజ్ బ్రదర్ కాదు బ్రండి మీరు పాడండి సరే పాడుతున్నాం నా హృదయా నా కొలువైన ఏ సయ్యా నా అనుబనుభు నిన్నే ప్రస్తుతించీర్తనీయుడా నారుదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా నారుదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా నారుదయాన కొలువైన ఏ సయ్యా అగ్ని ఏడంతలై మండు చుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను अग्निता मंड चुं अग्नि ज्वाल ताक नी प्रिय देहाल अग्नि बल चलने शुब अल्लाने अग्नि बल चलने शुब अल्लानेस्थ्यमे नीव సొంతమే నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా నేను నీ స్వాస్థ్యమే నీవు నా సొంతమే నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా నృదయా నాకులువైన ఏ సయ్యా నా అనువనువు నిన్నే ప్రస్తుతి కీర్తనీయుడ నృదయార్పణతో ప్రణ నీ సన్నిధిలో పూజార్హుడా నారుదయార్పణతో ప్రణమిల్లదనే నీ సన్నిధిలో పూజార్హుడా నారుదయాన కొలువైన ఏ సయ్యా అంత వ్యర్థమనీ వ్యర్థులైరెందరో నా గురి నీపై నిలిపినందుకే నా పరుగు సార్ధక మాయనే అంత వ్యర్థమనీ వ్యర్థులైరెందరో నా గురి నీపై నిలిపినందుకే నా పరుగు సార్దక మాయనే నీ ఎందు పడి ము శాశ్వత కృపగా నా ఎందు నిలిచేనే నీయందు పడి నా ప్రాయసము శాశ్వత కృపగా నాయందు నిలిచేనే నీపై విశ్వాసమే నన్ను బలపరచేనే నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును నీపై విశ్వాసమే నన్ను బలపరచేనే నా స్వరమెత్తి నిన్నే नारदया नए्या प्रस्तुति कीर्तनी नार ना दणमने पूजारहुुड़ नार दयापण तो प्रणमने नी सूजारहुड़ ना రుదయా నకులువైన ఏ సయ్యా విత్తినది ఒకరు నీరు పోసింది వేరొకరు ఎరువు వేసింది ఎవరైనను వృద్ధి చేసింది నీవే కదా విత్తి నది ఒకరు నీరు పోసింది వేరొకరు ఎరువు వేసింది ఎవరైనను వృద్ధి చేసి నీవే కదా సంగక్షేమాభి వృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే సంఘక్షేమాభి వృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే నీ ఉపదేశమే నన్ను స్థిరపరచేనే నా సర్వము నీకే అర్పింతును నీ ఉపదేశమే నన్ను స్థిరపరచేనే సర్వముని కె అర్పితును నారుదయాన కొలువైన ఏ సయ్యా నా అనువనువు నిన్నే ప్రస్తుతించనే కీర్తనీయుడా నారుదయార్పణతో ప్రణమిల్లదనే నీ సన్నిధిలో పూజార్హుడా నారుదయార్పణతో ప్రణమిల్లదనే నీ సన్నిధిలో పూజార్హుడా నారుదయాన హల్లేలు హల్లేలుయా ప్రభు ఏసుకే సదాకాలము పాడేదను హల్లేలుయా ప్రభు ఏసుకే సదాకాలము పాడేదను హల్లేలుయా ఆనందమానందమానందమే శాశ్వత ప్రేమ నను ప్రేమించి ఆనందమానందమానందమే శాశ్వత ప్రేమ నను ప్రేమించి పుత్రునిగా మార్చినది నా జీవిత భాగ్యమే సొంత మార్చినది నా జీవిత భాగ్యమే హల్లేలుయా ప్రభు ఎసుకే సదాకాలము పాడేదను హల్లేలుయా ప్రభు ఎసుకే సదాకాలము పాడేదను హల్లే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 కాలము పాడేదను హల్లెలుయా ప్రభు ఏసుకే సదాకాలము పాడేదను హల్లెలుయా ఆనందమానందమానందమే జ్యోతి అయినా సియో నివాసమే ఆనందమానందమానందమే జ్యోతి అయినా సియో నివాసమే తండ్రి కుడి పార్శ నిరీక్ష నా జీవిత భాగ్యమే తండ్రి కుడి పార్శ నిరీక్షన ఏ నా జీవిత భాగ్యమే హల్లెలు ప్రభు ఎసుకే సదాకాలము పాడేదను హల్లెలు ప్రభు ఎసుకే సదాకాలం పాడేదను ప్రైజ్ లా సార్ ప్రైజ్ లా అందరికీ భా వాక్యంధర మీరు మాట్లాడి మీరుంటే ఇట్లా మాట్లాడే అదే మాట వినిపించి ఇనుగల చివ ది గ్రహించగల మనసు దైచని సహాయం చేయండి ఈ వాక్యం సైతం గ్రహించగల అలరి అనాథ ఆ మనసు కలిగే చేయండి మాట్లాడి మీరు నడిపించి సహాయం చేయని ఆటగిదారు కాల్చి ఉంది సోన్ ఎన్నో అధ్యాయం బ్రదర్ నాలుగులో ఇరవై నాలుగు చూడు బ్రదర్ దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆ స్త్రీ ఆయనతో కూడా ఆ స్త్రీ ఆయనతో నబడిన మెస్ అయ్య వచ్చునని నేను ఎరుగుదను ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా ఏసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పను అలా ఇక్కడ చూస్తే సమరీ సాగు ఏం చేసాం సత్యాన్ని యేసు ప్రభు వీళ్ళు ఎక్కడంటే ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ ట్వంటీలో చూడు బ్రా ట్వంటీలో దానిపైన మా పితరులు ఈ పర్వత మందు ఆరాధించరు గాని ఆరాధింపవలసిన స్థలము ఎరుసలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా ఏసు అమేతో ఇట్లనెను అమ్మ ఒక కాలం వచ్చుచున్నది ఆ కాల ఈ పర్వతం మీదనైనను ఎరుషలోములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్మము నమ్ము హలోని ఇక్కడ ఈ సంరి ఏం చేస్తారు విగ్రహాల పాపంలో ఉన్నారు ఇక్కడ ఈ సంరిస్తుడు దేవుడు ఈమె ఆశ ఉదయపట్టి ఏం చేస్తున్నాడు ఆత్మలో మెర్గ్యమా దేవుడు కనుక ఆ పగటి ఏం చేస్తున్నాను ఎండ మామిడి అంతా పడుతుండే ఏం చేస్తున్నావు ఈమె మెత్సా కోసం ఉదయంలో చూసి ఏసు ప్రభుని చూసి సరస్వతం నడిపిస్తున్నాం ఆరాధన ఎట్లా చేయాలా దేవుని ఎట్లా ఆరాధన అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు ఆమెకు రక్షణ నడిపిస్తున్నాడు అలా అది చూడండి ఒకసారి ఏం చేస్తుంది ఈ లోకంలో ఆరాధన చేసే విగ్రహం చేసేవాళ్ళు మనం ఈ లోకంలో పాపంలో జీవించేవారు యువలో మనకు స్వార్థ చెప్పి ఏం చేస్తుడు ఈ సత్యాన్ని చూపించి ఇంకేం చేస్తుడు కొంచెం సత్యం చేసి ఇంకా సత్యంలో మనకు సరస్వత్వం నడిపిస్తుంది దేవుడు ఇక్కడ ఆ ఇస్త్రీకి చేస్తున్నాడు దేవుడు ఏమంటాడు ఇక్కడ మీ మీరు యువర్ ఫాదర్ ట్వంటీ మీరు మీకు తెలియని దానని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానని ఆరాధించు వారము రక్షణ యూదుల నుండియే కలుగుచున్నది అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడు ఇక్కడ స్త్రీకులు ఏమంటారు చూస్తే వాక్యం మీరు ఆ కొండల మీద ఏం చేస్తుండే ఆ బలిపీఠముగా ఆరాధించిపోయి దేవుని ఆరాధించిపోయి ఏం చేస్తుండ్రు వాళ్ళు విజరాధాలు చేసిండ్రు ఈ సమరిస్తున్నారు ఆ ఇస్త్రీకు ఒక సత్యాన్ని చూపిస్తాను చూపిస్తున్నారు ఇస్త్రీ చెప్తుంది ట్వంటీలా మీరు ఆరాధిస్తారు ఎక్కడుందంట పర్వతనంలో ఎర్శనంలో మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు అని చెప్తున్నారు ఒక డ్యూడూ మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము మాకు తెలియ ప్రభు చెప్తున్నారు ప్రభు చెప్తున్నారు మీరు తెలియని దాన్ని ఆరాధించారు ఈ లోకంలో అంతా తెలియని అంటే ఏమి తెలియకు ఆరాధన చేస్తున్నారు కనుక మేమైతే ఇక్కడ ప్రభు చెప్తు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించు వారము అలా మనం బిఫ్ చెప్పాల ఇప్పుడు కుమారుగా మన కదా మనం తెలిసిన దాన్ని అలాగే తెలుసుకొని మేము చేస్తున్నాం ఆరాధించినాం నేను అలా మేమైతే తెలిసిందాన్ని ఆరాధించేవారు మీకేమేమంటాడు రక్షణ యూదుల నుండియే కలుగుతున్నది రక్షణ యూదుల నుంచి కలుగుతుంది అయితే యదార్దముగా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చి చున్నది వచ్చి ఉన్నది ఏమంటారు యథార్థతో ఆరాధించాలా ఇంకా ఏమంటాడు ఆత్మతో సత్యంతో ఆత్మ అంటే ఆత్మ పని పోవాలా అప్పుడు ఆరాధించాలా అప్పుడు దేవునికి పోతుందని చెప్తున్నాడు యథార్థతో ఆత్మతో సత్యంతో ఆరాధించాలా తండ్రిని ఇక్కడ చెప్తున్నాడు అమ్మా ఒక కాలం వస్తుంది మీ తెలియదాన్ని ఆరాధిస్తున్నారు అలా ఆ కాలంలో ఏం చేస్తున్నాం తెలియని దాని అంటే ఈ లోకమ్మ విగ్రహాలు చేసేవాళ్ళు అంటే దానికి పేర్ లేదు దృష్టిని పేర్లు లేదు కనుక మీ తెలియదాన్ని ఆరాధిస్తు మేమైతే తెలిసిన దాన్ని ఆరోధిస్తున్నామ్మా తండ్రి ఏం కోరుతున్నాం ఆత్మతో సత్వంతో ఆరాధించి కోరుతున్నాం చదువు తన్ను ఆరాధించి వారు అట్టి వారే కావాలని తండ్రి కోరుతున్నాడు అలాది ఎట్లా ఆరంజ అట్టి వాళ్ళే కావాలని తండ్రి కోరుతున్నాడు అంటే ప్రభు ఎట్లా కోరుతున్నాడు యథార్థ ఉండాల మన ఉదయం ఉండాలంటే మనం పాపంతో నిండి ఉన్నాం కదా మనం ఆ కలవృసులు ఏం చేసినాడు మాల ప్రభు ఆ మనకు మరణ ఆయన పొంది మూడో దం తిరిగి ఏం మన ఉదయంలో వచ్చి పాపం కడిగి యథార్థం మనకు వచ్చినాడు అలా మనం ఇట్లా యథార్థ యథార్థ ప్రీతి సేవ చేసిన పౌలు పేతులు చెప్తున్నాడు కదా అయితే ఇక్కడ చూస్తే కొంత చూసాం ఈ లోకం నెక్స్ట్ నడుస్తుంది ఇక్కడ చూసాం కొందరు ఎదార్తో ఆదరించే వాళ్ళు ధాన్యాల గ్రంథం మూడో దాంట్ ఫస్ట్ చూపారు రాజగు నెబుకు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోని దేశంలోని దురాయను మైదానంలో దాన్ని నిలవబెట్టించను అలా రాజేకరేజ్ ఎంకరేజ్ అంటే లోకం సంబంధి రాజకరేజ్ అంటే ఈ లోకం సంబంధి అంటే ఈ లోకం సమ్మతి కనుక ఏం తన మైదానం ఏం పెట్టినట్ట ఒక ప్రతిమను నిలబెట్టను బబులోని దేశంలో దూరా అయను మైదానంలో దాన్ని అది అరవై మైదానంలో అది అరవది ఎత్తును ఆరు మూడల వెడల్పునై ఉండేను ఆ ప్రతిమాకుడి కొలత చేసి చేసినట ఆ ప్రతిమాకులు ఏం చేసినట చేసి దాన్ని నిలబెట్టినట రాజగు నిబుక నేజరు అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరినీ సమకూర్చుటకును రాజగు నిబుత్కత్ నేజరు ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకు దూతలను పంపించగా అలా ఆయన జూతను పంపించిన ప్రశీక్షించేటప్పుడు ఎవరు ధర్మశాస్త్రం వాళ్ళు ఇంకా ఇంకేంది అందరు ఇక్కడ సేనాధిపతులు ఇంకా సంస్థానాధిపతులు మంత్రులు ఖజానాదారులు అతను అంతే అందర ప్రతి అక్కడ ఏం చేస్తున్నా అక్కడ పోగు చేస్తున్నా అక్కడ అక్కడ నిలబెట్ట అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విదాయకులను న్యాయాధిపతులను సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరూ రాజగు నెబుత్కత్ మేజరు ప్రతిమ యొక్క ప్రతిష్టతకు కూడి వచ్చి కూడి వచ్చి దూతలు పంపించి మీరు రావాలా నేను ఒక ప్రతిమకు మీరందరూ రావాలా అని ఆజ్ఞ బయలుదేరిందనుక అక్కడ రాగా రాజగు నెబుకత్ మేజరు నిలువ ప్రతిమ ఎదుట నిలుచు అసలు ఆ ప్రతిమ్మ మైదానం అందరూ వచ్చి నిలబడి రాజ్య ఆజ్ఞంచి అందరూ వచ్చి నిలబడాలా అప్పుడు అందరి నిలిచిపడింది ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా ఒక దీత చాటించి ఏమనగా జనులారా దేశస్థులారా మన జనులారా దేశస్థులారా అంటే దేశ దేశం నుంచి వచ్చిండ్రు అందరు దేశ దేశం నుంచి అందరు జనాలు వచ్చిండ్రు ఆయా భాషలు మాట్లాడు వారులారా మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను అలా ఆయ భాషలు అంటే రకరకాల భాషలు చూడరు దానిలో ఏం ధర్మశాస్త్ర వీధులు అంటే యూదులు ఉన్నారు అక్కడ ధర్మశాస్త్ర వీధులు అందరూ ఉన్నారు అక్కడ ఏమనగా బాకా పిల్లం ద్రోవి పెద్ద వీణ సంపూనియ వీణ విపంచక సకల విధలములగు రాద్య మీకు వినబడినప్పుడు అలా సకల విధల వ్యాధులు విన్నప్పుడు మీరు విన్నప్పుడు వెంటనే రాజగు నెబకద్ నేజరు బంగారు ప్రతిమ ఎదుట సాగిల పడి నమస్కరించుడి అల బంగారం బంగారం చేసిన ఆ ప్రతిమ వీధన చేస్తున్న వెంటనే సాగిల పడి దాన్ని మొక్కాలా ఏం జారా దాన్ని ఆ దూత చాటిస్తున్నట అల అలా దూత చాసిస్తున్న ఈ నెమ్కరేజర్ అవుద్ధ బోధకు సాధదు ఈ లోకం నుంచి ఈ నెమ్కరేజర్ చూస్తే సాగిలపడి నమస్కరింపని వాడు ఎవడు సాగుని నమస్కారం ఎప్పుడో వేదో ఎవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును మూకకుంటే వాళ్ళు వెంటనే అగ్నిగుండంలో వేయబడను అని ఒక శాస్త్రం బయలుదేరింది నింకర నుంచి సకల జనులకు బాకా పిల్లం పెద్ద వీణ వీణ సుంపోనియ విపంచక సకల విధములకు వాద్య ధ్వనులు వినబడగా ఆ జను సగం బాధ్యం నిలబడగా అప్పుడు వేల ఏం చేసి అక్కడ ఆ జనులను దేశస్తులను ఆయా భాషలో మాట్లాడు వారును సాగిలపడి ఆయుధ దేశం వాళ్ళు సాగిలపడి రాజకు నిప్కత్ మేజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసింది ఆ బంగారం ప్రతిమకు ఏం చేసింది నమస్కారం చేసి ఏంది ధర్మశాస్త్రం వీధులు వారు ఉన్నారు కదా అయితే ఇక్కడ అందరి చూస్తూ నమస్కారం ఇప్పుడు గమనించి చూస్తే ఈ కాలంలో చూస్తే అందరు ఏం చేస్తుండ్రు నానా ఏ కిరలు చేసుకొని సంఘంలో ఏం చేస్తుండ్రు ఆ పాస్తల మాట చేసి ఏం చేస్తుండ్రు దాన్ని ఎండిస్తుండ్రు దాన్ని ఎండిస్తుండ్రు అలా అంటే ఏ అంటే ప్రతిమ ప్రతిమ అంటే విగ్రహం ఏం చేస్తుంటారు అక్కడ ఆ కాలంలో ఇక్కడ చేస్తుంది ఈ కాలంలో వీట్లనే తిరిగి ఆత్మీయ జరుగుతుంది ఆత్మీయగా అలా చూస్తే ఆత్మీయ ఏం చేస్తుంది రకరకాల చూస్తే ఆ లోపట ఉన్నాయి అందుకోసం పేతులు ఏమంటారు దేవుని ఇంటూ తీర్పు ఆరంభ కాలం వచ్చే ఉన్నదంటూ తీర్పు ఎందుకు వస్తుంది పేతురాని పత్రిక ఐదు వద్ద మన ఏడు వచ్చలము దేవుని అంటే ఆ ఏమైంది ఆ దేవుని ఇంటి దొంగలు గ్రామం మన ప్రభు చెప్పినట్టు అలా ఏమైంది విగ్రహాలతో అయిపోయింది కానీ ఒక చిన్న గుంపు దానికి మొక్క మొక్కదంట అక్కడ ఆ సమయమందు కల్దీలలో కొందరు ముక్షులు వచ్చి యూదుల పైన యూదుల పైన కొండెములు చెప్పి యూదుల పైన చెప్పి రాజకు నెబ్కత్ మేజరు నొద్దా ఇలాగూ మనువు చేసిరి వాళ్ళది ఏం చేస్తుంది కొండెం చేసి వచ్చి రాజు మెంబర్ ఎదురు వాళ్ళు కొండము అక్కడ రాజు చిరకాలము జీవించునుగాక రాజు చిరకాలం జీవించుగాక రాజా తాము ఒక కట్టడ నియమించి ఒక కట్టడ మీరు కదా ఏదనగా బాకాను పిల్లం గ్రోవిని పెద్ద వీనను వీనను విపంచికను సుంపోనియను సకల విధములకు వాద్య విను ప్రతివాడు వాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలను ఆ బంగారు ప్రతిమ నమస్కారం చేయ విధి పెట్టింది కదా సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును అలా సాగిల పని ఎవ్వ లేకుండా అగ్నిగుండంలో వేయబడును అని ఇంకేమంటాడు రాజా తాము శద్రకు మెషాకు అపకద్నగో అను ముగ్గురు యూజలు శ్రద్ధ ఇంకా ఏమంటారు చెద్రకు మెషకు అపెద్ అను ముగ్గురు బబులోని దేశంలో రాజకార్యములు విచారించుటకు నియమించింది అలా బబులోని దేశంలో రాజకార్యం నియమించింది అంటే మీ దగ్గర నియమించింది కదా రాజా అలాలు చేస్తే మనం చూస్తే ఈ లోకం అంతా బొబ్లం మనం చూస్తాం ప్రకటనలు అయింది నా పరిధిలో బొబ్లం నుంచి బయటికి రాని దాని ఉన్న తెలుగుని రాకుండా దాన్ని బయటికి రావని చెప్తాం మన ప్రకటన బొబ్లం చూసే అలాని ఈ బొబ్లని ఆత్మంగా ఇక్కడ చూస్తే ముగ్గురు మీద కొండమేస్తున్నట వీళ్ళు ముగ్గురు రాజా వీళ్ళు మొక్కలేదని ఇక్కడ చూడుపురా ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు ఆజ్ఞను లక్ష్యం తమరి దేవతలను పూజించటం లేదు తన దేవతను మీ పెట్టి ఆ ప్రతిమ బంగారు దేవతలను పూజించలేదు తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటం లేదు అని అని అప్పుడు ఏమంటారు రాజా అందుకు నెబ్కద్ నేజరు అత్యాగ్రహము రౌద్రమును గలవాడై రౌద్రునైద్రకు మెషకును అపజ్ఞగును పట్టుకొని రండి అని ఆజ్ఞ ఇయ్యగా పట్టుకొని రాములుగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజు సన్నిధికి తీసుకొని వచ్చి అలా రాజు సన్నిధి తీసుకొని భవన్లో పట్టుకొని తీసుకొని వచ్చి నాకు రాజా అంతటా నిపకత్ నేజరు వారితో ఇట్లా నేను నెప్పరాజు నీ ఆడతో చద్రాకు మెషాకు అపెద్దినకు మీరు నా దేవతను పూజించటం లేదని నా దేవతకు సంబంధించకుండా మీరు నా దేవత పూజించది నిజమా నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటం లేదని నాకు వినబడినది అది నిజమా అంటే అప్పుడు పాకాను పిల్లం గ్రోవిని పెద్ద వీణను వీనను సొంపోనియను విపచ్చకను సకల విధములకు వాద్య మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడలా సరే నేను చేసిన ప్రతి బాగా అంటే అంత వ్యాధ్య నుంచి నా మాట ఇంత మీరు మంచిది ఏమంటుండిగా మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు అలా అక్కడ వేయకుంటే మీరు అగ్నిగుండంలో వేయబడు అక్కడ ఒక ఆజ్ఞ వచ్చిందట అయితే కొందరు ఏం ఇది సపరేట్ ఇక్కడ చూస్తే ధర్మశాస్త్ర వీధులు బి ఏం కొందరు ఆ రాజాకు భయపడి ఆ ప్రతిమాకు ఏం చేసి సహాయపడి నానా ఈ కాలంలో చూస్తే అందరు చూస్తే ఏం చేస్తున్నారు ఆ ఔదో బోధకు ఏం చేస్తున్నాడు దాని బాయిని చూసుకుని దాన్ని ఎండిస్తున్నాడు దాన్ని పూజిస్తున్నాడు అలాగే కింద చూసి ఎక్కడ చూసి కొందరు భూపు గొంపు ఏం చేస్తుందంట ఆ దాని నుంచి బయట వచ్చింది ఎందుకంటే ముగ్గురుకు తెలుసు దేవుడు జీవం గల దేవుడు మా ఆత్మతో సత్వంతో ఆరాయించాలి తెలుసు అయినా మా ప్రాణం పోయినా కానీ మేము ఒక తీర్మానం చేసుకున్నట అక్కడ నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అలా నా చేతి నుంచి విడిపించి దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఈయన గర్విస్తున్నాడు ఈ రాజా గర్విస్తున్నాడు ఎవ్వలేరు అని భయపెడుతున్నాడు ఆయన అయితే చద్రకును మిషకును అభిజ్ఞయు రాజుతో ఇలాగు చెప్పిరి అప్పుడు ఇలాగ చెప్పి వాళ్ళు నోరు తాగి ఇలాగ చెప్తున్నాడు సద్రం చెప్పిరి రాజా నిబకజ్ఞజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యాలన్న చింత మాకు లేదు అలాది ఆ నుంచి మాకు ఇచ్చేసి చింతావి లేదు ఉత్తరం ఇచ్చే చింతావి లేదు అలాది అంటే వాళ్ళు ఎంత దూరంగా ఉన్నారు ఎంత విశ్వాసం ఎంత గట్టిగా ఉన్నారు చింతి మాకు చింతవి లేదు ఏం మాకు చింత ఆ నిమ్మకరాజుకు ఆన్సర్ ఇస్తున్నాను ఉత్తరం ఇచ్చేది మాకు లేదని చెప్తున్నాను అప్పుడు రాజా ఏమైన మేము సేవించున్న దేవుడు మేం సేవించిన దేవుడు మండుచున్న వేడిమి ఈ అగ్నిగుండంలో నుండి మంచి ఏది అగ్గిండం నుంచి మమ్మల్ని తప్పించి రక్షించటకు సమర్థుడు అలలియ ఈ గుండం నుంచి రక్షించే సముద్రుడు అని చెప్తున్నారు వాళ్ళు అలలియ చూడండి ఒకసారి మత్స్మ ఎక్కడ ఉంటది శరంబి ఆత్మని చంపే భయపడకండి శరంబి చంపి ఆత్మకు నరకం నరకం చేసే ఉంది మత్స్మవార్థాలు ఎక్కడ ఉంటది కానీ అలా ఇక్కడ చూస్తే వాళ్ళు ఎవరికి భయపడిన ఎవరు భయపడనట శ్రీరామేశ్వరులకు దేవునే బాధపడుతున్నట అక్కడ మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును నీ వశంన పడకుండా నా మమ్మను రక్షిస్తున్న గట్టిగా సాక్ష్యం ఇస్తుండ్రు దేవుని కోసం అక్కడ ఒకవేళ ఆయన రక్షింపక రాజా నీ దేవతలను మేము పూజింపమని నీవు నిలవబెట్టించినారు ఈ రోజు తెలుసుకోము హలో ఏం చెప్తుండ్రు మేము మొక్కని మొక్కం అలా అది ఆ దేవుని జీవగల తప్ప ఇంకా ఇవ్వది మొక్కం అలా అది ఈ లోకం చూస్తే ఏమైంది అంతా ఈ లోకం అంతా బొబులం ఆ కాలంలో బొబులం అంటే ఒకటే బబులోనంటే కాయిస్తల సంఘంలో ఏమైంది అన్ని విగ్రహాలు వచ్చేసినాయి అలాని అన్ని విగ్రహాలు వచ్చినాయి నాకు ఇంత ముందు పోతుండే చెప్పినప్పుడు తెలియదు క్రిస్మస్ ఏం చేస్తుండే ఆ చాక్లెట్ పోతుండే మళ్ళీ అది అన్ని చేసే ఇంకా చేసి రకరకాల విగ్రహాలు చూడలేకపోతుండే అప్పుడు గుడ్డితరం ఉండే అదే చేస్తుండే దాన్ని ఆయన చాక్లెట్ వేసుకోబోతుండే అంత నగుతుండే చేస్తుండే అంతా చేస్తుండే అంతగా గుడ్డితరం ఉండే కానీ ఒక దినం వచ్చి దాని నుంచి బయటికి తీసుకొచ్చి బొబ్బల నుంచి ఈ సత్యాది దేవుడు ఆత్మీయుల తిప్పి చూపిస్తాడు అలాయ చూస్తాడు మనం ఆదికాలంలో చూసినాం కదా మనం నిర్మకాలం చూసినాం కదా భూమి వెనుకల ఆకర్షమ కానీ ఏ రూపంను చేసుకోకూడదు అది ఆజ్ఞ ఏ రూపం చేసుకోమని క్రైస్తల సంఘం ఏం చేస్తుండ్రు అలా విగ్రహం చేసుకుంటారు విగ్రహాలు చేసుకుంటారు ఒక బ్రదర్ ఇంకా మీటింగ్ పెంచిన వాచ్ మీద ఏసుప్రభు బొమ్మ ఉంది ఏసుప్రభు బొమ్మ ఉంది నేను పోయి చెప్పిన ఆయన వచ్చినప్పుడు బాత్సూమ్ తీసుకున్నాడు మంచిగా చెత్తపోతున్నాడు వాక్యం పాటతో పాట పాడతాడు నేనన్నా బ్రదర్ అది మీ వాచ్ ఏసుప్రభ బొమ్మ ఉంది కదా మీరు కదా తీసేను బ్రదర్ అంటే వాచ్ మీద ఉంది కదా ఏం కాదన్నాడు నేనన్నా కాదు బ్రదర్ దేవుడు ఆత్మస్వరూపు కదా ఆయన ఆత్మస్త్వంతో ఆరాయించాలి కదా నీ ఏంటంటే లేబ్ర వాచ్ మీద ఉంది కదా అని రెండు మూడు సార్లు చెప్పిన ఆయన మన వెళ్ళి చేసిన కానీ నీ మనసు ఎక్కడుందో ఎక్కడుంది నీ మనసులో విగ్రహం అప్పుడే గుర్తుపట్టినా ఈయన మనసు ఏంది ఆ వాచ్ పోతుందేమో ఆ బొమ్మలనే పెట్టుకున్నారు అంటే ఈ లోకంలో చూస్తే ఎక్కడ చూస్తే క్రైస్తల సంగంలో అలా చూస్తే అంతా విగ్రహాలు వచ్చేసినాయి అందుకోసం దేవుని పేదలు చెప్తున్నాం దేవుని ఇంటి తీర్పు ఆరం ఉన్నది అంటే అక్కడ ఏమైనా విగ్రహాలన్నీ వచ్చేసినాయి అక్కడ అగనైన విగ్రహాలు వచ్చేస్తున్నాయి అలా ఏ రూపం చేసుకోదు దేవుడు ఆద్యంతు వాక్యం ఉన్నాయి వాక్యమే దేవుడు ఉండడు ఆ వాక్యమే భూరకుండా శైలి దగ్గర ఉండండి వాక్యం చూపడం కానీ ఏస్త ప్రభుని అంటే ఆ బొమ్మ అంటే నిర్జీవం ఆ బొమ్మ అంటే నిర్జీవం అలా మనిషి చేసిన జీవం మీద దేవుడని వాళ్ళు ఏం చేస్తున్నారు పెంచుకుంటారు దేవుడు మళ్ళీ ఆజ్ఞ అతిక్రం చేస్తున్నాడు ఇక ఇక్కడ చూస్తే దేవుడు ఇక్కడ ఏస మీద మా దేవుడు జీవం దేవుడు ఆయన తప్ప ఇంకే దేవుడిని మేము మొక్కం అలా అయినా కానీ ఏం చేస్తాడు ఈ గడ్డి అగ్గికుండా ఆయన మాకు తప్పించే సముద్రుడు ఆయన జీవం గల దేవుడు ఆయన ఆజ్ఞ ఏం చేయగలదని ఆ వాళ్ళకు అంత దూఢమైన విశ్వాసం నమ్మకముంది కనుక ఏం చేసింది ఆ రాజ్య ఆజ్ఞకు లోబడకుండా దేవుని వాక్యంకు వాళ్ళు లోబడి కనుక అత్యాగ్రహము నొందినందున అత్యాగ్రహం నొందినందున చద్రకు మెషకు అభిజ్ఞేను వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను అలా ఏంటంటే ఆజ్ఞత్వ గురించి వాళ్ళ ముఖం ఏమింది ఈ కారణమైంటే ముఖం ఏమింతా అంతగా ఇదైపోయిందా ఆ రాజు ముఖం అన్ని మొంగట ఏం దేశం నుంచి వచ్చి అందరు దేశం నుంచి అందరు వచ్చినా వాళ్ళ ముంగట సూటబుల్ చెప్పింది వాళ్ళు మేము ముఖంలో మొక్క అంటే ఇంత జనాల ముంగట నాకేం చేస్తుండ్రు నా ఆజ్ఞని ఆయన ముఖం ఈ కారణమైపోయిందంట గుండము ఎప్పటికన్నా ఏడంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చను అలాది ఒం ఒకడంతలు పోయి ఏమైంది ఏదంతాలు ఇంకా అంటే ఎనిమిదంతలు ఎక్కువైంపి గుండం ఆ కోపంలో రాజు మరియు తన సైన్యంలో నుండి కొందరిని పిలవనంపించి తన సైన్యంలో బలిష్లు అంటే బలిష్ఠులు అంటే ఇట్లా బలిష్లు ఉండొచ్చు గులేదు లెక్క ఉండొచ్చు గులాది బలిష్లు కదా గులాది ఎంత హైట్ ఉన్నారు బలిష్లు అంటే చాలా బలవంతులు వాళ్ళ పోషించి పెట్టిండ తన సైన్యంలో బలిష్లకు కొందరు పిలిచి శద్రకును మెషకును అభెద్ను బంధించి వేడిమి గలి మండుచున్న ఈ గుండంలో వేయుడని ఆజ్ఞయ్యగా అలా బలుష్యను పిలిచి వాళ్ళ బంధించి ఈ మన ఆగ్గుండంలో చెప్పిన ఏం చేసిండ్రు రాజ్య ఆగ్ఞాన్ని స్థురీకరించింది వాళ్ళు వారు వారి అంగీలను నిలువిట అంగీలను పై వస్త్రములు తక్కిన వస్త్రములు తీయకయే తీయకే అలాది అర్థనే చేసిండ ఎట్లా వచ్చింది వాళ్ళు బంధించి అర్థనే చేసిండటే ముగ్గురిని వేడిమి కలిగిన మండచున్న ఆ గుండము నడుమ పడవేసిరి ఆ గుండె పడవేసిరి అలాదియా చూడండి ఆ గుండెలు ఏం చేసింట పడవేసిండ అలాది వాళ్ళు ఏం తన ప్రాణంకు ఏం చేసిండంట త్యాగం చేసిండ దేవుని తప్ప ఎవరికి భయపడలే వాళ్ళు అలాదియా కానీ అక్కడ దేవుడు వాళ్ళ ముగ్ట చేస్తున్నారు అక్కడ చూడండి రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమిగలనైనందును శద్రకు మెసకు అభిజ్ఞలను విసిరి ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయి ఆ బలుసుడు చేస్తేప్పుడు వాళ్ళ పడిపోయి వాళ్ళు ఏం చేసినారు వాళ్ళే కాలిపోయినట బలుష్యుడు పిలిచి పిలిచినప్పుడు ఆ అగ్గి బేడి నుంచి ఎందుకంటే ఒక్కడు పోయి కదా ఏడు ఎనిమిదంతా అగ్గి గుండం చూసి వాళ్ళే చచ్చిపోయినారు కనుక వీళ్ళకు ఏ హాని కలగలేకట అక్కడ రాజా చూస్తాడు కు మెసకు అపెద్దు గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా ఆ ఏడు గుండంలో పడగా రాజకు నెప్పుక ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి తీవ్రంగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసి కదా అలా అప్పుడు చెప్తున్న వాళ్ళకు ముగ్గురు బంధించి ఈ మనుషులు మనం ఏడిస్తుంది ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో కదా అడిగాను వాళ్ళ వాళ్ళ అని రాజా రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చింది వాళ్ళ సనికులు అంటే సతమే రాజా మనం ముగ్గురమే వేసినాం కదా రాజా అందుకు రాజు నేను నలుగురు మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచితున్నాను మనది నలుగురు వ్యక్తి బంధకం లేకుండా బంధకం విడిపోయింది లేక చూస్తున్నా వాళ్ళు సంచరిస్తున్నట అంటే నింకరేజ్ రాజు ఎట్లా గర్వించును ఆయన ఆత్మీయ తెరవబడింది వెంటనే దేవుడు చేస్తున్నాను ఆయన ఆత్మీయ తెరవబడింది అలా అక్కడ ఏం చేస్తున్నాడు నా మూడు కాకుండా నాలుగు వ్యక్తికి చూస్తున్నాడు ఈయన గుడ్డి తనమునే గర్విస్తున్నాడు కనుక అప్పుడు ఆత్మీయ తెరవరుచుకుని నాలుగు వ్యక్తికి చూస్తున్నాడు నేను చెప్తున్నాడు అక్కడ వారికి హాని ఏమి కలుగలేదు వారికి హాని ఏమి కలగలేదు అలానియా చూడండి ఈ రోజు చూస్తే ఏది కాదంటే ఏం చేస్తున్నాం ఏసు ప్రభు రూపం చేయొద్దుని ఆజ్ఞాత్మ పాలన చేసుకుంటే మేము వేసు ప్రభే చూపిస్తున్నాం మేము వేసు ప్రభే చూస్తున్నాం ఒక బ్రదర్ వస్తుండే బ్రదర్ ఇది చేయొద్దు కదా అంటే కాదు బ్రదర్ అక్కడ చూపిస్తే కదా మాకు మేము క్రైస్తవులు ఎట్లా అర్థం కావాలా ఇది చేయొద్దు బ్రదర్ విగ్రహం అంటే మేము చూపిస్తున్నాం బ్ర మేము క్రైస్తలు కావాలా క్రైస్తలు నీళ్ళు దేవుడు కనిపించాలా నీ కిరాలు దేవుడు చూపాలా ఈ బొమ్మ చూపిస్తే ఏం బ్రదర్ అని చెప్తుండే నేను ఒక బ్రదర్ వస్తుండే లేదు బ్రదర్ మాకు కదా అని చెప్తుండే అంటే వాళ్ళు ఇంకా గుడ్డిగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఇంకా గుడ్డిగా ఉన్నారు ఒక బ్రేదర్ ఇక్కడ ఇక్కడ పబ్లిక్ మీటింగ్ చేసిండ్రు ఒక బ్రేదర్ ఉంటాడు అక్కడ వ్యాపారాల సేవకుడు ఉన్నాడు ఆయనకు పిలిచిండ్రు పిలిచినాక విగ్రహాలు విగ్రహం ఆయన పాట పాడుతున్నాడు ఆయన ఏం పాట పాడుతుడు తల్లి ఆయనే తండ్రి ఆయనే లాల్ పాట పాడుతున్నాడు నువ్వే అని చెప్తుడు చూస్తే చూస్తే పెద్ద మరియమ్మ విగ్రహం ఉంది ఆ విగ్రహం పాట పాడుతుండ్రు నేను అక్కడి నుంచి పోతున్నా అలా నీ పాఠ వార్తలు చూస్తే విగ్రహం దగ్గర తల్లి కాయనే తండ్రిగానే చెప్తున్నాడు ఇక్కడ చూస్తే విగ్రహాల దగ్గర చూస్తున్నాడు ఆయన ప్రసంగం ఇస్తున్నాడు అలా అంటే అంటగా గుడ్డితనం క్రైస్తలు కలిగింది కనుక ఇక్కడ చూస్తే క్రైస్త ఏం చేస్తున్నాడు విగ్రహాలు తెచ్చి పెట్టుకొని ఏ సుప్రహ్మణ్యం నేను చూపిస్తున్నాడు డబ్బుకుంటాడామంటే నేను రోషంగరా దేవుడిని నేను రోషంగారా దేవుడు అంటాడు అలా ఏ విగ్రహం అలా ఉండొద్దు కానీ క్రైస్తుల విగ్రహంకు వచ్చింది ఇక్కడ చూస్తే నాలుగు వ్యక్తులు నేను చూస్తున్నాను అక్కడ చెప్తున్నాడు నాలుగో వాణి రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చను నాలుగో రూపములు దేవతలు పోలిచి అంతటా నిమ్కద్ మీదురు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి ఆయననే శ్వాస అక్కడ దిగి ఆ శివాసను దిగి వెంటనే వచ్చిన గుండె దగ్గర వచ్చి దిగిలారా దేవ సేవకులారా మహోన్నతుడకు దేవుని సేవకులారా బయటకు వచ్చి నా యుద్ధకు రాండని పిలవాలి ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చి ఆ అగ్ని నుండి బయకుడు వచ్చి హలో వాళ్ళు ఏం చేస్తున్నట్ట అగ్ని నుంచి బయటకు వచ్చినట వాళ్ళు అగ్ని నుంచి బయటకు వచ్చినాక వాళ్ళకి ఏం చేస్తున్నట్టు పరికిస్తున్నట చూద్దాం అక్కడ అక్కడ ఉన్న నిమకరాజు అక్కడ మనుషులు పరికిస్తున్నట్టడ చూద్దాం మనం అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండాటయు వారి వస్త్రములు చెడిపోకుండాటయు అగ్ని వాసనైనను వారి దేహములు తగలకు తగలకుండాటయు చూచి అంత అలా అగ్గి వాసన కానీ దేవతలకు ఏమి కలుగుంటా ఏమి హాని కలుగుంటా వాళ్ళు చూసి ఇలాంటి ఆశ్చర్యపడిపోయింది వాళ్ళు నింకరేజర్ వెంటనే ఆ కరంగ చూసి నింకరేజర్ కు మరో మనసు వచ్చిందంట అక్కడ చూసాం మనం శ్రద్ధకు మెసకు అభిమేదే అని దేవుడు పూజార్హుడు అలా ఇప్పుడు చెప్తున్నా ఆయన ఆత్మీయంగా ఈ దేవుడే పూజారుడు నేనొక మరొక శాస్త్రం నుంచి చేస్తా చెప్తున్నాడు కదా ఆయన తన దూత నంపి తనపించిన దాసులను రక్షించను అలా తన దూత పంపించిన దాసును రక్షించను ఈ అగ్గి నుంచి వారు తాము దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని నమస్కరి తన దేహం ఏ దేవుని సేవింపకయు ఉందమని అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి వ్యర్థపరిచిరి హలనియా చూడండి హలనియా మళ్ళా ఒక శాస్త్రం నేను మార్చేది అని చెప్తూ చెప్తారు నింపరాజు గారు మారు మనసు చూడండి ఒక్క సహస్రం ఇప్పుడు నేను ఏదనగా ఈ విధముగా రక్షించటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు అలా ఫస్ట్ చెమన్న నోటి నుంచి ఏ దేవుడు లేడుని నా చేతని రక్షించడు ఏ దేవుడు లేడని ఇప్పుడేమంటుడు ఆ ఉన్నవాడు దేవుడు ఈ దేవుడు ఉన్నాడు జీవం దేవుడు ఉన్నాడు సముద్రుడు అని ఇప్పుడేమంటాడు ఇప్పుడు ఏమంటున్నా కాగా ఏ జనుల్లో కానీ రాష్ట్రంలో కాని ఏ భాష మాట్లాడు వారిలో కాని శ్రద్రకు మెసకు అనువారి దేవుడు ఎవడిని దూషించినా వాడిని తుత్నీలుగా చేయబడను అలాది చూడండి మనం దేవుని వాక్యం ఉన్నా కాబట్టి ఏం చేస్తుంది అలాది ఆ పాటల్లో చూసి విగ్రహం పెట్టుకుంటే నేను ఇట్లా కనిపిస్తుంది వాళ్ళు గుడ్డిగా ఉన్నారు ఇంకా ఏమంటే వాక్యం చూపుకుండా ఆ నిర్జీని బొమ్మని చూపిస్తున్నారు అలా ఇక్కడ చూసే దావి చెప్తున్నారు దావీ చూడండి దావీ తీసుకోవాన్ ఫిఫ్టీ చూడు బ్రదర్ వన్ వన్ ఫిఫ్టీన్ వన్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ బ్రదర్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ బ్ర వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ అంటే బ్రదర్ చదువు బ్రీ ఎంత చెప్పండి బ్రదర్ నూట యాభై నూట బ్రదర్ నూట పదిహేను బ్రదర్ మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక అలా మాకు కాదు దేవో మాకు కాదు నీ కృపా సత్యము బట్టి నీకే మహిమలు కలుగును కాక దామి ఇక్కడ సూచించిన అది దేవుడేడి అని అన్ని జనులు ఎందుకు చెప్పుకుందరు వాళ్ళ దేవుడు అని అందుకని ఎందుకు చెప్పు అంటే అడుగుతారంట వాళ్ళ దేవుడు ఎక్కడని చెప్తున్నా అంటే మన దేవుడు వాక్యం ఉన్నాడు కదా ఆత్మ ఉన్నాడు కనుగా కానీ ఏమో దేవుడని అన్ని జను చెప్పుకుంటున్నారు మా దేవుడు ఆకాశం మా దేవుడు ఆకాశం తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయిచున్నాడు అప్పుడు చదువు ఇచ్చ సమస్తం ఆయనని చేస్తున్నాడు ఆయనని చేయాల ఎంత ఆయనని ఆయన వల్ల కలిగి ఆయనని చేస్తున్నాడని దావుదొక దావిదొక సత్యాన్ని గ్రహించి హలోదిరి దాన మన అక్కడ చెప్తున్నాడు వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుషుల చేతి పనులు అలా ఇప్పుడు చూస్తే నిమ్మకరాజు ఏం చేస్తున్నాడు ఒక ఎండి బంగారం చేస్తున్నాడు ఇక్కడ చెప్తున్నారు దావి వాడి విగ్రహం ఎండి బంగారం కనుక వాటికి నోరుండి పలకవు కన్నులుండి చూడవు అలా పని వారు నోరు నోర్పి చేస్తున్నారంట కన్నుపి చేస్తుంట పని ఉండి వాళ్ళు పలుకొరు చెవులుండి వినవు ముక్కులుండి వాసన చూడవు చెవుడి ముక్కుండి వాసన చూడవు చేతులుండి ముట్టుకొనవు పాదములుండి నడవవు గొంతుకతో మాట్లాడవు అలాగే వారి పాద నుండి నడవ గొంతు ఉన్నా కానీ గొంతుతో మాట్లాడవు వాటిని చేయివారు వాటి ఎందు నమ్మిక ఇచ్చిన్నారు వారి మీద నమ్మకం వారు వట్టి వారే వట్టి వారే ఉన్నారు వట్టి వారే ఉన్నారు మూగోళ్ళు ఉన్నారంట జ్ఞానం లేని వారని దావి చెప్తున్నాడు ఇక్కడ అలాగే యుహోవారు నమ్ముకున్నది ఆయన వారికి సహాయము వారికి కేడము కేయడం అలలియ అరోణ్ కుటుంబంలో ఏం చేస్తుంటా మళ్ళా విగ్రహాన్ని నమ్ముకుంటుంట ఇప్పుడు చెప్తాం అరుణ్లారా యుహోని నమ్ముకోండి వాళ్ళకి కేడమానే డాలని చెప్తున్నాడు అక్కడ అహరోను వంశస్తున్నారా యుహోని అలాది యుహోని నమ్ముకోడి అరలియ ఇంకేమంటు ఆయన వారికి సహాయము వారికి కేయడము అలాది ఆయనని సహాయంగా ఆయన కేయడం అని ఇక్కడ చూస్తే ఇక్కడ మంచిగా బైబుల్ చదువుతారు తీర్థార్థాన్ని మంచిగా చదువుతారు కదా చూస్తా ఏం చేస్తారు విగ్రహాలు చేసుకుంటారు పాటలు పాడతారు చేస్తారు అన్ని చేస్తారు ఎక్కడ చూస్తే అది నాకు ఏ సాటి చేయగలరు అంటారు దేవుడు నాకు ఏ సాటిగా చేయగలరు అని చెప్తాడు దేవుడు రోషం గల దేవుడు ఇప్పుడు చూస్తే మనం చూస్తే వాక్యంలో చూస్తున్నాం ఇప్పుడు వాక్యంలో చూస్తాం ఒక దేవుడు రెండు రాకడాకులు భూలములో చూస్తే ముఖముగా మనం చూస్తాం మనం ఈ వాక్యంలో మనకు వేస్తున్న కనబరుతున్న కనుక ఈ వాక్యమే మనకు ఈ సత్తాన్ని సమరస్తులు కంట చెప్తున్నాడు దేవుడు సరస్వత్వం నడిపిస్తున్నాడు అమ్మా మీ తెలియదని ఆరాధిస్తున్నాడు గెర్చలమైనా కానీ ఆ పర్వతం ఆరాధించలేదమ్మా ఒక కాలం వచ్చింది నా మాట నమ్ము అలా అలియా తండ్రి ఏం ఆరాధించాలో ఆత్మసత్వం ఆరాధించాలో కాలం వచ్చే ఉన్నది అలా అయ్యా ఇచేసి వాక్యం మనం క్రైస్తుల సమ చెప్పాలా మనం సమరిస్తూ గంట సరస్వత్ నడిపించిండు ఇస్త్రి అంటే క్రైస్తుర సంఘం ఇస్త్రి అంటే క్రైస్తర సంఘం కనుక ఆ ఇస్త్రికు సిరియస్ ప్రభావం ఉన్నాడు కనుక మనం పై వాక్యాలు వాళ్ళకి చెప్తుంటే అవునా ఇంకా విగ్రహాలు ఉంటాయి కదా కన్వీనియ విగ్రహం కనుక కన్వీనియ విగ్రహాలు కనుక కంబీ విగ్రహాలు ఉంటాయి అలాదిగా మనకి బైబుల్ వేసి వాళ్ళకి చెప్పి ఏం చాలా ఆత్మ సత్యంలో ఈ వాక్యంలో సరస్వతం నడిపేయాల దేవుడు చిన్న వాక్యం దీవించకపో మీన్ ఆమె పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన తండ్రి ఈసయ్య నీకు వందనాలు తండ్రి ప్రభువా నీకే స్థుతులునైనా స్తోత్రములు తండ్రి ప్రభు గడిచిన కాలమంతా ప్రభునైనా నీ కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి దివారాత్రములు నా తండ్రి ప్రభా నీ కంటి పాపవలే వలే కాచి కాపాడి తండ్రి ప్రభా ఈ యొక్క దినముకు కూడా నీ యొక్క నూతనమైన కృప నూతనమైన శక్తి నూతనమైన బలం నూతనమైన ఉత్తేజం మాకు అనుగ్రహించినందుకు తండ్రి నీకెంతో వందనాలు తండ్రి నా తండ్రి నీకెంతో స్థుతులు నాయన స్తోత్రములు తండ్రి ప్రభా అనేకులు ఈ దినాన్ని చూడలేకపోయినారు అనేకులు ఈ దినాన్ని చూడలేక వాళ్ళ కాలాలు ముగించుకున్నారు ప్రభా కానీ ప్రభా నాయన కేవలం నీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన ఆయన నేను నీ రెక్కల కింద మమ్మల్ని చేర్చుకొని ఆశ్రయం ఇచ్చి ప్రభ నేను ఈ దినం మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినావు ప్రభా సజీవమైన దేవుని స్వరం నీ స్వరం వినేలాగా నీ సన్నిధిలో ప్రభ నీ సహవాసంలో నీతో గడిపేలాగా నేను స్తుతించేలాగా ప్రభ నీకు ప్రార్థించేలాగా నీ స్వరం వినేలాగా మాకు ఎవరికి లేని ధన్యత ఈ దినం మాకు అనుగ్రహించినందుకు అలాంటి భాగ్యము మాకు అనుగ్రహించినందుకు తండ్రి నీకు పాదాభి నా తండ్రి నీకు వేలాది కోట్లాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి లెక్కించలేని స్తోత్రాలు వందనాలు నీకు చెల్లిస్తున్నాను తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఏసయ్య నీకి నా తండ్రి నీ నామానికే యుగ యుగములకు కలుగును గాక హెలు తండ్రి అవును ప్రభా తండ్రి ఈ రోజు ఆరాధిస్తున్నారు ప్రభా తండ్రి ఆయన వాళ్ళకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు ప్రభా వేరొక ఏసుని ఆరాధిస్తున్నారు వేరొక సువార్థని వెంబడిస్తున్నారు వేరొక ఆత్మను పొందుకొని ఆరాధిస్తున్నారు ప్రభా కాబట్టి ప్రభా ఈరోజు మనుషులంతా ప్రభా ఆయన తండ్రి అంతా లోకానుసారంగానే నడుచుకుంటున్నారు ప్రభా ఈరోజు సువార్థ అంతా మనుషుల ఇష్టానుసారంగా వాళ్ళ యొక్క విధానాలు ప్రభా ఈ రోజు క్రైస్తవ లోకము క్రైస్తవ సమాజము ఆ రీతిగానే ఉంది ప్రభా కానీ మీరు మమ్మల్ని ప్రభ తెలిసిన దానిని ఆరాధించినారు ప్రభా మాకు తెలిసింది మీరే ప్రభా మేము ఆత్మతో సత్యముతో తండ్రి నిన్ను ఆరాధించుతున్నాం ప్రభా నాయన తండ్రి యదార్దంగా ప్రభా మేము నడుచుకుంటున్నాం ప్రభా తండ్రి కాబట్టి మేము నాయన ఆత్మతోను సత్యముతోనూ యదార్దంగా నిన్ను ఆరాధించాలని చెప్పినావు ప్రభా కాబట్టే ప్రభా నాయన తండ్రి నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించినప్పుడే మేము ధైర్యంగా ఉండగలము నీ విశ్వాసంలో నీలో మేము జీవించగలము నీలో బ్రతకగలం ప్రభా నీ కృపలో ఈ లోకంలో మేము జీవించగలం ప్రభా కాబట్టే ప్రభ తండ్రి ఆయన ఆ ముగ్గురు ప్రభ శద్రకు మెగ శ్ మెషకు అవిద్గ్ను ఆ ముగ్గురు ప్రభ నీ విశ్వాసంలో జీవించినారు ప్రభ వాళ్ళు నీ మీద నమ్మకం కలిగి ఉన్నారు ప్రభ కాబట్టే భయపడలేదు ప్రభ నాయన శత్రువు రాజాగ్ఞ అది వేసినా కానీ ఆ అగ్ని ఏడు గుండంగా మార్చినా కానీ వాళ్ళ ప్రాణాలు పోయినా కానీ వాళ్ళకి ఏమైనా కానీ వాళ్ళు భయపడలేదు ఎందుకంటే యహోవాను నమ్ముకుంటే ప్రభ యహోవాను ఆశ్రయించిన దుర్గము ఇంకా వేరే ఏమీ లేదు ప్రభ యహోవాయ రక్షణకర్త ప్రభ యహోవాయ ఆశ్రయ దుర్గము కాబట్టి వాళ్ళు నిన్ను నమ్మినారు ప్రభ నీ మీద నమ్మకం ఉంచున్నారు నీ మీద విశ్వాసం ఉంచున్నారు నీ మీద వాళ్ళు అంటుకట్టబడినారు ప్రభ నీలో వాళ్ళు జీవించినారు కాబట్టే ఆ రాజాగ్ని కూడా వాళ్ళు లెక్క చేయలేదు ఆ అగ్ని గుండంలో పడవేసి వాళ్ళ ప్రాణాలను కూడా వాళ్ళు లెక్క చేయలేదు ప్రభ అలాంటి విశ్వాసం ఉంది కాబట్టే ప్రభ ఆ అగ్నిలో నాలుగో వ్యక్తిగా మీరు నడిచినారు ప్రభ ఎప్పుడు నాయన మీరు మాతోనే ఉన్నారు ప్రాభ కాకపోతే తండ్రి మేమే ఇంకా ఆ రీతిగా విశ్వాసంలో లేము ప్రాభ అంత నమ్మకము వాళ్ళలాగా వాళ్ళలాగా విశ్వాసము వాళ్ళలాగా భక్తి వాళ్ళలాగా యథార్థత మాలో ఇంకా సంపూర్ణంగా లేవు కాబట్టి మేము బలహీనములు అయిపోతున్నాం కృంగిపోతున్నాము చేతగాని వాళ్ళలాగా ఏడుస్తూ నాయనా తండ్రి ఈ రోజు మా జీవితాలు అట్లానే ఉన్నాయి ప్రాభ కానీ అది వాళ్ళకి శ్రమ దినమే ప్రాభ శద్రకు మెసకు అభేజ్ఞకు వాళ్ళ ముగ్గురికి అది శ్రమ దినమే ఆ దినము కానీ వాళ్ళు కృంగిపోలేదు ప్రాభ వాళ్ళు ధైర్యంగా నిలబడి నాయన నాయన తండ్రి వాళ్ళు జయించగలిగినారు ప్రాభ కానీ ఈరోజు క్రైస్తవ లోకము క్రైస్తవుల్లో ప్రభ శ్రమ దినమున అందరూ కృంగిపోతున్నారు కాబట్టి చేతగాని వాళ్ళు అవుతున్నారు ఎందుకు కృంగిపోతున్నారంటే కేవలం నీ మీద నమ్మకం లేదు ప్రభా మీ మీద ఆశ్రయం చేసుకునే జీవితం లేదు వాక్యానుసారంగా నడుచుకునే జీవితం లేదు వాక్యం లేదు కాబట్టి విశ్వాసం ఎక్కడుంటది ప్రభా కాబట్టి బలహీనమైన ఘట్టాల లాగా ప్రభా ఈ రోజు శ్రమను చూసి కష్టాలు చూసి బాధలు చూసి ఇరుకులను చూసి అనారోగ్యాన్ని చూసి ఆర్థిక ఇబ్బందులు చూసి పేదరికం చూసి దరిద్రతను చూసి నాయన ఈ రోజు ఎంతో మంది కృంగిపోతూ ఏడుస్తూ తండ్రి ఉన్నారు ప్రభా కాబట్టి మేమైతే కృంగిపోవద్దు ప్రభా నాయన ఆ శ్రమలో కూడా వాళ్ళు ఎంతో ఆనందంతో సంతోషంతో ఉన్నారు ప్రభా అలాంటి సంతోషం నీలో ఉన్నప్పుడే ఉంటది ప్రభ కాబట్టే పౌలు అన్నాడు ప్రభా నాలో జీవించేది మీరే ఇక మీద క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అని చెప్పినాడు ప్రభ కాబట్టి ఆయనకు వచ్చిన ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ప్రభ అనేక పర్యాయాలు ప్రభా ఆయనకి నదుల వల్ల నాయన ఆపదలు వచ్చినా కానీ తోటి సేవకుల వల్ల ఆపదలు వచ్చినా కానీ తన మతస్థుల వల్ల ఆపదలు వచ్చినా కానీ యూదుల వల్ల ఆపదలు వచ్చినా కానీ ఎన్ని ఆపదలు వచ్చినా కానీ పౌలు ధైర్యంగా నిలబడినంటే నీ విశ్వాసంలో జీవించినాడు కాబట్టే ప్రభ మేము అలా జీవిస్తేనే ప్రభా ఇప్పుడున్న ఈ కాలంలో మేము బ్రతకగలం లేదంటే ప్రభా మేము పడిపోతాము ప్రాభ అవిధేయత వస్తది అవిశ్వాసం వస్తుంది పిరిగితనం వస్తుంది ప్రాభ ఆందోళన కలవరము భయం వస్తుంది ప్రాభ నీలో ఉన్న వాళ్ళకి ఎవరికీ ఇవి ఉండవు ప్రాభ ఎందుకంటే అన్నిటినీ తండ్రి మీరు జయించినారు ప్రాభ మాలో మీరుంటే మేము కూడా జయించగలుగుతాం ప్రభా కానీ ఈరోజు మేము జయించలేక పిరికి వాళ్ళగా అయిపోయినామంటే కృంగిపోయే వాళ్ళగా అయిపోయినామంటే తండ్రి కేవలం నీలోనే మేము జీవించలేకపోతున్నాం ప్రాభ మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రాభ మా జీవితం నీలో అంటు కట్టబడాల ప్రాభ నిన్ను ఈ వాక్యానికి అంటు జీవితం అనుగ్రహించు ప్రభా ఈ వాక్యమే రెండంచుల ఖడ్గము ప్రభ శత్రును ఓడించడానికి ఇంకా వేరే ఖడ్గము లేనే లేదు ప్రభా ఈ వాక్యమే సజీవమైనది ఈ వాక్యమే రెండంచుల కడ్గము ప్రభా ఈ వాక్యాన్ని మేము ధరించుకోవాలా ప్రాభ నీ మీద నమ్మకం ఉంచాలా నీ ఎందు భయభక్తులు కలిగిన ఆయన నిన్ను ఆశ్రయం చేసుకొని మా గురి యొక్కకే మేము పరిగెత్తాలా మాకు పిలుపు ఉన్నతమైన పిలుపు ప్రభా ఆ పిలుపును పోగొట్టకుండా నిశ్చయం చేసుకొని జాగ్రత్త పడి మా ఎదుట ఉంచిన ఈ పరుగు పంద్యంలో ప్రభావ నీ విశ్వాసంలో నీలో జీవిస్తూ ఓపికతో ఓర్పుతో మా యొక్క గమ్యానికి మేము చేర్చుకునేలాగా ప్రాభ మీరు సహాయపడండి మీరే సహాయకుడు మీరే కేయడం అన్నారు మీరే ఆశ్రయము ప్రభా నిన్ను ఆశ్రయించిన వాళ్ళు ఎవరు వ్యర్థముగా పోనే పోలేదు ప్రాభ కాబట్టి నిన్ను ఆశ్రయించకుండా పోయిన వాళ్ళు అయినారు కానీ నీ ఆజ్ఞ అతిక్రమించి నిన్ను ఆశ్రయించిన వాళ్ళు ఎవరు వాళ్ళ జీవితాల్లో ప్రాభ కాబట్టే ప్రభా ఐశ్వర్యమైనా కానీ సమాధానమైనా కానీ ప్రేమ అయినా నెమ్మదైనా కానీ ఏదైనా కానీ అది నీలోనే ఉంది ప్రాభ నీలో ఉన్నంత కాలం మేము సంతోషంగా ఉండగలం ప్రాభ మా స్థితి ఏదైనా కానీ ఆ స్థుతిలో మేము తృప్తి పొంది ఉండగలము నిన్నే సేవించగలం ప్రాభ నువ్వే నిజమైన దేవుడో ప్రాభ నువ్వు తప్ప ఎవరు లేరు ప్రభ కాబట్టి నిన్ను సేవిస్తు నిన్ను ఆరాధిస్తూ నువ్వే పూజకు అర్హుడవు ప్రభ కాబట్టి ఆ రాజుకు నెంపక నేజరు ప్రభ శత్రువు చెప్పిండు ప్రభ నాయన ఇతనే గొప్ప దేవుడు వీళ్ళు ఆరాధించే దేవుడే నిజమైన దేవుడు అని ఆయన నమ్మగలిగిండు కానీ ఈ రోజు క్రైస్తవుల్లో అలాంటి విశ్వాసం లేదు ప్రభ ఎందుకంటే నిన్ను ఆరాధించే వాళ్ళు నీకు ప్రార్థించే వాళ్ళే నా తండ్రి ఈరోజు వంకరగా టింకరగా తయారైపోయినారు ప్రభా నిన్ను దూషించే తయారైనారు ప్రభ నేము దేవుణ్ణి నమ్ముకుంటే మా ఏం చేసిండని ఈరోజు నీ మీద తిరుగుబాటు చేసే కాలం వచ్చింది ప్రభా నిన్ను దూషించేలాగా ఈరోజు క్రైస్తవులు తయారైపోయినారు ప్రాభ కేవలం ప్రభా దుష్టుడు వాళ్ళని వాళ్ళ హృదయాల్లో దూరి వాడు ఆ రకంగా నడిపిస్తున్నాడు ప్రభ కాబట్టే ప్రభా నైనా అలాంటి క్రైస్తవులకి మేము వాక్యం చెప్పాలా నేనా యోహోవా ఆత్మ నా మీదకి వచ్చినప్పుడు బేదలకు సువార్త ప్రకటించాలా విరిగి నలిగిన వారిని దృఢపరచాలా బందకములో ఉన్నవారు ప్రభా ఈరోజు క్రైస్తవులు ప్రభా తండ్రి బంధకములోనే ఉన్నారు వాళ్ళకి ఆ బంధకముల నుంచి విముక్తి కల్పించాలా చెరసాలలో ఉన్న వారిని మేము విడిపించాలా పాడైపోయి శిథిలమైన ప్రతి ప్రతి పురం ప్రతి పట్టణం తండ్రి మేము కట్టాలా ప్రాభ నీ సంఘక్షేమాభివృద్ధికే మేము ప్రయాస పడాలా ప్రాభ నీలో మేము జీవించాలా ప్రాభ మీరు మాలో జీవించండి ప్రభ మాలో మీరు ఉండండి ప్రభా మీరు నడిపిస్తే సమస్తం మేము చేయగలం ప్రభా నీ సహాయం ఇస్తే అన్నిటిని మేము తాళగలము ధైర్యంగా నిలబడగలం ప్రభా కాబట్టే ప్రభా ఆ రాజుగు నెబద్దు నేజరు ప్రభా ఒక అన్యుడు ప్రభా నాయన ఒక విగ్రహారధికుడు ప్రభా మీరు నిజమైన దేవుడు చెప్పిండు ప్రభా ఆ నయమాను కుష్టిరోగి కూడా ప్రభావ తండ్రి ఇస్రాయేలుల దేవుడే గొప్ప దేవుడని సాక్ష్యం ఇవ్వగలిగినారు ప్రాభా అన్నిలు నాయన మీ యొక్క క్రియలు మీ యొక్క ఆశ్చర్యకార్యాలు చూసి మారిపోతున్నారు కానీ నిన్ను వెంట నిన్ను అంటిపెట్టుకున్న క్రైస్తవుల్లోనే విశ్వాసం పోతుంది ప్రాభ క్రైస్తవుల్లోనే అవిధేయత వస్తుంది క్రైస్తవుల్లోనే పిరిగితనం వస్తుంది కేవలం నీ పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే మేము పిరికి వాళ్ళమే ప్రాభ నీ ఆత్మలో మేము లేకపోతే మేము పిరికి వాళ్ళమే కాబట్టే ప్రభా మేము పిరికి ఉండకుండా ధైర్యంగా నాయన శత్రువుని తొక్కుటకు మీరు మాకు అధికారం ఇచ్చినారు అలాగే మీరు మాకు శక్తి అనుగ్రహించిన ఆయన ఈ లోకంలో మీ కొరకు నాయన వాళ్ళ ముగ్గురు మీ కొరకు సాక్షిగా నిలబడి నాయన తండ్రి మీ నామాన్ని మహిమ పరిచినారు మేము కూడా నీ కొరకు నిలబడాలా ప్రావా ఎన్ని వచ్చినా గాని కోవిడ్ గాని వ్యాక్సిన్ లని నాయన ఎన్ని కష్టాలు వచ్చినా ఉద్యోగంలో వచ్చినా ఎన్ని వచ్చినా ఎంతమంది అడ్డగించినా మొత్తాన్ని తొక్కుకుంటూ ప్రావా ఎందుకంటే మొత్తం ఎన్ని సర్ప సంతానమే ప్రావా వాడి రాజ్యాన్ని వాడి సామ్రాజ్యాన్ని వాడిని వాడి తలను మేము చితకు తొక్కుంటూ నీ యొద్ధ మేము పరిగెత్తేలాగా మీరు అభిషేకించండి మీ శక్తితో నింపండి ప్రభా తండ్రి మీరు ఎంతో ప్రేమ కలిగిన దేవుడు తండ్రి నీ లాంటి ప్రేమ కలిగిన తండ్రి ఒక్కరును ఈ లోకంలో లేరు ప్రభ ఒక్క దేవుడు కూడా కనబడట్లేదు ప్రభా ఎంత ప్రేమ ఎంత ఆదరణ ఎంత కృప కనికరము ఎంత జాలి మా పట్ల చూపిస్తున్నావు ప్రభా యోగ్యత మాకు లేదు ప్రభా పాపులము ప్రభా కానీ నీ బిడ్డలుగా మమ్మల్ని చేర్చుకున్నావు ప్రభా నేను ఎంత ప్రేమ గల దేవుడవు ప్రభ చూపించిన ప్రేమ ఎంతో త్యాగమైనది ప్రభ ఎంతో విలువైనది ప్రభ అది ఎంతో అమూల్యమైన ప్రేమ మా మీద చూపిస్తున్నందుకు నేను మాకు వెండి లేకపోయినా బంగారాలు లేకపోయినా నీ ప్రేమ ఉంది ప్రభ మాకు అదే ఐశ్వర్యం క్రీస్తు మాలో ఉంటే ఇంకా ఐశ్వర్యమే ప్రభా కాబట్టి ఏ స్థితిలో ఉన్నా ప్రభ మేము నీ మీద నమ్మకం పెట్టి నీ విశ్వాసంలో జీవిస్తూ నీ ఎందు భయభక్తులు కలిగిన ఆయన నీ కొరకు సాక్షులుగా నీ నీతిని నీ రాజ్యాన్ని ధైర్యంగా ప్రకటించేలాగా ఏటిని చూసి భయపడకుండా ముందుకు పోయేలాగా ప్రభ మిరే అభిషేకించి నడిపించమని నీ వాక్యంలో మమ్మల్ని అంటుకట్టుబడి మా వేరు లోకమంతా నాయన విస్తరించేలాగా వ్యాపించేలాగా అభివృద్ధి పొందేలాగా మీరే దీవించి ఆశ్రవదించమని వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఎంతగానో ప్రభ నాయన మా ఆయన మా ఆత్మలకు బలాన్ని ఇచ్చినారు ప్రభ బలమైన ఆధారం మాకు అనుగ్రహించినందుకు నాయన తండ్రి మీకెంతో వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు నాయన చెల్లిస్తూ నజరేడని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ కృపల తండ్రి దేవా లెక్కలేని బంధనాలు ప్రభ కృతజ్ఞతల స్తోత హళలియ రజ పరిషు ద్రవకు సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకే వందనాల ప్రభ నీకే కృతజ్ఞతల స్తోత హళలియ రజ పరిషు ద్రవ గొప్ప ప్రభ దేవా ప్రభ మరి వాక్యం చిత్త ప్రభ మీరు మాతో మాట్లాడదాన్ని బట్టి ప్రభ దేవా ప్రభ మరి నీ యొక్క దేవాన్ని నువ్వే నిజమైన దేవుడు అని ప్రభా మరి మేము తెలిసి ఆరాధిస్తున్నాం కాదు ప్రభా మరి మీ యొక్క మీ యొక్క ప్రతి ఒక్కటి సాయం మాకు దాచింది ప్రభా మేము అనేకులకు ప్రభా సత్యాన్ని మేము ప్రకటిపచయాల ప్రభా దేవాసూ ప్రభా ముఖ్యంగా ప్రభా పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ప్రభా పూర్ణ శక్తితో ప్రభా నిన్న ఆరాధించాల ప్రభా దేవాసూ ప్రభా మా తలంపులను తీసుకునే ప్రభావ తలంపులకు మేము చోటు నువ్వు చెప్పింది మేము ప్రతి ప్రతి మరి మేము నడుచుకోవాలి ప్రభ నీ ఎందు మేము భయం భక్తి కలిగే జీవితం మాకు దయచేని ప్రభ దేవాయించు ప్రభ మరిత్యం బ్రీషక అగ్నిలో వేసినాక కూడా ప్రభా వాళ్ళకు ఎలాంటి అపాయం రాలేదంటే ప్రభా వాళ్ళని మీరు సిద్ధపరచుకున్నారు ప్రభా ఆ యొక్క నుంచి ప్రభావ వారిని కాపాడినందుకు నీకు వందనాలు ప్రభ దేవా ప్రభ మరి మేము కూడా సత్యాన్ని ప్రా ప్రకటింపచ్చారు మేము ఎవరికి భయపడడానికి వీళ్ళదు ప్రభ దేవాయసు ప్రభా మేం ధైర్యంగా నీ యొక్క సువతను ప్రకటించాలి ప్రభా దేవీ యొక్క పరిశుద్ధాత్మ చేత మాకు నడిపింపు దయచే నీకే స్తోత్రం నీకే వన్నారుదండి దేవాయసు ప్రభా దేవా ప్రభా మరి నీ యొక్క అస్తమాకు తోడించని ప్రభా మరి ప్రతి ఒక్క బ్రదర్స్ ని సిస్టర్స్ ని దీవించి ఆశీర్వాదం చేత నింపని ప్రభా దేవ ప్రతి ఒక్కరి మీద కీరుని గద్దించి కొట్టి ప్రభా నీ యొక్క మెల్లడి చేత నింపండి ప్రభా ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ సత్యాన్ని ప్రకటించాల ప్రభా అందరినీ అభిషేకించి నీ సేవలో వాడుకునే ప్రభా దేవాయ్ ప్రభా మరి ట్రైబల్ ఏరియాస్ కి మరియు బ్రదర్స్ మరి ప్రకటించడానికి వెళ్ళారు ప్రభా మరి వారి చుట్టూ నీ యొక్క అగ్ని కంచములు వేసి పెట్టాను ప్రభా నీ యొక్క దూతాన్ని కాపదండగా దాని ప్రభా దేవ అడుగు పెట్టిన ప్రతి స్థలం ప్రభా వారికి స్వాధీనం ఇచ్చేయని ప్రభా అక్కడ అనేక ప్రజలు ప్రభా సత్యంలోకి రావాలండి వాళ్ళంతా ఏసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందల ప్రభా వాళ్ళ నోటి నుంచి వారి పాపాలు క్షమాపణ మీ సన్నిధిలో ఒప్పుకోండి ఆ ప్ర అక్కడ ఉన్న ప్రతి వారితో మీరు మాట్లాడని ప్రభా అందరినీ ఆదరించని ప్రభా అందరినీ స్వస్థపరచండి ప్రభ దేవ వాళ్ళ సేవకి మరి వెళ్ళినారు కాబట్టి ప్రభా వాళ్ళు ఎక్కడికి పోయినా నీ ప్రభా వారికి మీరు విజయం దాయించండి ప్రభా దేవ మరి నీకెస్ట్ అవుతాం నీకేమని వెళ్తండి వాటిని కూడా మీరు దీవించండి వారి కుటుంబాలను కూడా మీరు కాపాడండి రక్షించని ప్రభా ఏసీ నీకెస్ అవుతాం నీకేమని దేవా ఏసు ప్రభా మరి ఎంతో మంది ప్రభా జాబ్స్ లేని వారు ప్రభా వారికి జాబ్స్ దాయించని ప్రభా అనాథ బిడ్డలు ఆదరించని ప్రభా దేవాయసు ప్రభా ఎంతో మంది ప్రభ హృదయంలో దుఃఖించిన వారు ఉన్నారో హృదయ రహస్యాలు ఎదిగిన దేవుడో ప్రభ ప్రతి ఒక్క తాకి ముట్టి స్వస్థపరిచి దేవాయసు ప్రభ నీ జీవమైన వాకు ప్రభావ ప్రతి ఒక్క వృద్ధాల చేత మీరు మాట్లాడినారు ప్రభా నీకే స్థౌతం నీకే ఉన్నాడు తండ్రి దేవాయ ప్రభా మరి నీ రాకడ చాలా తోడాల ఉంది కాబట్టి ప్రభ మేము మారాలా ప్రభా మాలు నీ వెలుగు చేత ప్రభా అనేకులం ప్రభా మేము వెలిగించే వారిలాగా ఉండాలా ప్రభ దేవాయసు ప్రభ మరి మామూలంత్ ఒక్కట ప్రభా శత్రుల బలం అంతటి మీద ప్రభా అధికారం అనుగ్రహించిన ప్రభా దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా దేవాయసు ప్రభా నీ యొక్క శక్తి కూడా మాకు కావాలా ప్రభా నీ యొక్క శక్తి అధికారం రెండు కలిస్తే ప్రభా అక్కడ కార్యం జరుగుతుంది కాబట్టి ప్రభా ఈ యొక్క పరిశుద్ధాత్మ మాకు ఎలా వేళ దాయించిన ప్రభావం నూతనంగా ఉండాలి ప్రభా యొక్క పరిశుద్ధాత్మ దేవ నీకే స్తోత్రం నీకే అవ్వాలి తండ్రి దేవాయేసు ప్రభా ప్రతి ఒక్క బిడ మీద జ్ఞాపకం చేసుకోండి ప్రభావ యొక్క పరిశుద్ధత గుంపుల ప్రభావ ప్రతి ఒక్క బిడం ముద్రించుకోండి ప్రభా నేను అక్కడికి సిద్ధపరచుకోమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థనం తండ్రి నాదీ అని దాంతో సాయం చేసి నడిపే ఏసో ప్రభ నా దివాన్ని శ్రోతం హళలీ అనాదీవాన్ని మనతోని ఏస ప్రభ గొప్ప జనం మేము ఈ వాక్యం ప్రకటించాలా ఏసో ప్రభ నా దివానికి శ్రోతం చేసు ప్రభ ఇంకా అతి పరిశుద్ధులు జ్ఞానంతో నడిపించి సైతాంశకు బంధించి కాల్చి నా ప్రభానికి శోతం చేసాం గొప్ప జనం ఆత్మ తెరి సరస్వతం రావాలా హలలి అధివానికి శోతం చేశాం హళలియా ప్రభ వాల్బీ ప్రభాన్ని సేవ చేయాలా హలలియా మీరు ఈ తెగులో ఎంతో మంది పడిన వేస వాళ్ళు ముట్టి శ్సపరచని ఆరోగ్యం దశని ఒక గొప్ప దేవ వాళ్ళవి రక్షణ పొందాలా వ్యాక్సిన్ రతాన్ని పోషించండి నా హాని చేయకుండా వాళ్ళవి రక్షణ దచ్చండి నా దీవానికి శ్రద్ధం అక్కడ బ్రదర్స్ పోయిన వేసవప్రభ అడవిలో చేయని అక్కడ సైతాన్ని చీకటి రాజ్యం కూలాలా అక్కడ ప్రభా రక్షణ పొందాలా శువార్థ అక్కడ పోవాలా అక్కడ విస్తారంగా సేవ జరగ సహాయం చేయని వాళ్ళు చూడగ్నికైతే దూతలు పెట్టి వాళ్ళను పరిశుధామ వేసే బలంగా కేపీఎం కుటుంబం జ్ఞాపకం చేసుకొని వా డ్యూటీలో పోతుండే రాకపో కని చేసి ఈ వైరస్ కాపాడి బలపరి స్థిరపరచని అందరు ఆత్మతో అభిషేకించి అందరు కుటుంబం కుటుంబం సేవ చేయాలా అలాని అందరు వాళ్ళ వడాలా రాకడ త్వరగంది సుప్రభ ఇంకా ఆ స్త్రీలు విడుదల చేయండి అలాని ఆ నా దీవాన్ని శోతం చేశాం ఆ స్త్రీకి ఎంత సరస్వతం నడిపించినట్టు సుప్రభ అలాని ఈ వాఖ్యాలను చెప్పాలా అలాని ఆత్మసత్వంతో ఆరాధించాలని చెప్పాలా కానీ ఈ స్త్రీ బోధ ఆపోజలు చేసి ప్రభా అలలియా అదే బోధ చెప్పి నేసు ప్రభా నా దివానికి ఈ వాక్యం చెప్పాలా మీరు హలలియా ఆత్మ సమూప వాక్యం అనేది ఇవా వాళ్ళకి చెప్పాలి ప్రభా చెప్తాను సాయించి నేస్తున్నాం ప్రసమే ప్రార్థించండి సిస్టర్ స్తోత్రం వేసు ప్రభా పరిశుద్ధుడు అన్నదండి మీకే వందనలు సర్వ సృష్టికర్త సర్వశక్తి మంతుడ సర్వాధికారి ఇకే స్తోత్రం అయ్యాతండి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినది మీకు ఎంతో వందనలు అయ్యారు రాజా తండ్రి మేము కూడా ప్రభానతండి మాకు ఏ విగ్రహం ఉండదు ప్రభానతా అండి దేవా తెలిసిన దాన్ని ఆరాలుస్తున్నాం ప్రభా మేము తెలిసిన దాన్ని ఆరా మీరే మాకు తెలిసిన వారు ప్రభానతండి దీవానికి వందనాలు ప్రభాతం మమ్మల్ని బలపరచండియా ఇంకా ప్రభాతం అండి ప్రతిరోజు మేము పరిశుద్ధాలు పొందుకల్ బలంగా నాదండి మేము మీ సేవకి మేము వెళ్ళాలి బాబా తల్లి మీ యొక్క సత్యాన్ని మీకు ప్రకటించే బిడ్డలుగా మేము ఉండాలి రాజానాథండి ప్రభా నాథండి బాబా అక్కడ తల్లి సత్యమే బాబా మేము చెప్పాలి నా తండ్రి ప్రభా మాకు తోడేట్ నడిపించండి అయినా తండి ప్రభా ఇంకెవరైతే ప్రభావ మరి ఆత్మనేత్రాలు విప్పబడలేదు ప్రభావ వాళ్ళ జన్మ కాలంలో ఉండమే ప్రభా అందరం తల్లి ప్రభావం కానీ మేమందరం ప్రభావ క్షేమంగా తల్లి సజీవాల ఉండమంటే ప్రభావి కృప వల్లని గేయవలని ప్రభాతం అందరి మీకు ఎంతో వందనాలు లేదా స్తోత్రము లేదండి ప్రభానతని దివా మరి ఒక వైరస్ వలన ప్రభావం సేవకు వెళ్ళలేకపోతున్న వాళ్ళు ఉన్నారు ప్రభానాథ్ అండి దివా తన ధైర్యము తని దయచనికపోతని ప్రతి వారిలో పీకి తనని తొలగించని ప్రభావం సేవకులు మీకు ప్రసహాయం దయచండి ప్రభావిరు దేనికి భయపడదని అన్నారు మాతో అన్నారు ప్రభాండి మేము దేనికి భయపడకుండా ముందుకెళ్ళి మీ స్వార్థ ప్రకటించాలైనా ప్రభావితి సత్తంలో మేము ధైర్యం ప్రభావ మీ నీతి సత్వంలో ప్రకటించాలి మేము తండ్రి మాకు తోడిని నడిపించాలైన దివానికి వంద నాలుగు భయపడడం తండ్రి ముందుకు వెళ్తాం ప్రభా అండి తివామి పశుదాత్మ అభిషేకం తండ్రి వెళ్ళినప్పుడు మాకు దయచేయడం అన్నతండి తివామర్తని రాక అందరినీ కూడా సిద్ధపచి ఐసు క్రిసు పశుదినంలో ప్రార్థిస్తున్నతండి క్రిపా మనకు అందరూ క్రిప్ అందరూ సమాధానం తెలుసు దీపా మనోజ్ బ్రదర్ అందరికీ ప్రైజ్లాడ్లా ప్రైజ్ రాదర్లాడ